నూత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తివంతనికి వందాలిసయ్య అబ్రహా సాఖ యాక గొప్ప దేవ పరిశుద్ధి కృప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా మీ కృపల్ని భద్రపరుచుకున్నారు ప్రభావితానికి వందాలిసయ్యేసుకులు శ్రోత అర్పించుకోవడం నూతన అభిషేకమ్మ కనగించి నడిపించండి ఇక ఆరాధనంత ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి నా దేవ మమ్మల్ని అందరూ మీరే వాడుకోమని ప్రాదిష్టమైన రానబెడ త్వరగా నడిపించటంకాలు కొట్టివేసి ఒక రో పాటలందరూ మా ఇంట్లో వాకిందరూ మాట్లాడి పరిశుద్ధార్ నడిపించి డైచేమని ఐసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం ఈవినింగ్ కదా అన్న పాట పాడతారా అన్నా సరే సరే అన్న నేను పాడతాంలే సరే పాట పాడదీ నా దీవుడు శమలోనైనా విడుబడు పేస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువాడు తడబడినా అలసట అడుగులు తడబడిన అలసట చేయి పట్టి వెన్ను తట్టి చక్కన ఆలోచన నుంచి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువాడు अंधकार में तारी मूसीना निंदले ननु श्रृंगदिसिना अंधकार में तारी मूसीना रुंदले ननु Kona chittham nara vechutadu Kamiya muhara ku nanache chutadu Kona chittham nara vechutadu Kamiya muhara ku nanache chutadu Na dikishadu na devudu Sramalunaina కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు రమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు రమ్యము వరకు చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయినా నాకున్న బలిమి కరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నాకున్న బలిమి రిగిపోయిన తన చిత్తం నెరవేచుతాడు గమ్యము వరకు నన్ను చేతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువాడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను ఇడువడు అలలుయా అన్నా ఎవరన్నా వార్కెం షేర్ చేసుకుంటానా అన్నా ఎవరైనా మనోజ్ గారు ఉన్నారు అన్న భాస్కర్ సార్ మనవి అన్న चैलेंज दे देंगे परशुद्रव जी तंजी 169 परमगिरि सर्व नचदान मिश्रवनालेसैया ये तो परष्ण का नाम है कुछ प्रसिद्ध का कापाल ఈ దానికి నడిపించాను మేము కాలంలో వాట్యం ధనం చేతి పనిలో ధన విజయం అనుగ్రహించండి ప్రతి చోట జన్మలు మీకు వచ్చే సాక్షులుగా నేర్పిస్తాను క్రమకాలంలో ఉన్నా వేరే మార్పు మార్గం తగలం దయచేసి నడిపించండి మీ కొరకులు పెట్టుకోమని పరిశేషణ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు ఎస్ఎస్టి మూడు పద్నాలుగు నిన్న దినంలో కూడా మనము ఈ యొక్క క్షమలకు సంబంధించింది ఆయన మహిళల నుంచి ప్రవేశించాల్సినంత విషయం గురించి మనం ధ్యానించాం దానికి కంటిన్యూ చేసాం అన్న కాబట్టి రాష్ట్ర పత్రిక మూడవ అధ్యయనం పద్నాలుగు పదమూడు పదమూడవ వచ్చిన పదమూడు పద్నాలుగు ఇంగ్లీష్ లో పద్నాలుగులో అందుకన్నా పదమూడు Uh, wherefore, I desire that ye faint not at my tribulation for you, which is your glory. That's what I'm going to say. I'm going to study in the early morning. That's why I'm going to tell you, I'm going to tell you, I'm going to tell you, I'm going to tell you, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వాక్యం పౌలు జీవితంలో మనం చూస్తే పౌలు ఏమంటుందంటే ఆయనకి ఎంత సమ వచ్చినా ఆయన షేక్ కాడన్నట్టు స్టేబుల్గా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా అసలు షేక్ గాడు ఇంత భయపడు అయ్యో మనం సాధారణంగా అయ్యో అంటుంది అదే సమస్య వచ్చినా అయ్యో అమ్మో ఎట్లా నా పరిస్థితి ఎట్లా నైనా నా పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు నేను అంటుంటారు కదా ఈ విశ్వాసంలో కూడా ఇష్టది అన్నట్టు ఇప్పుడు విశ్వాసంలో ఉన్న వాళ్ళు అంచెలంచెలు ఏం జరుగుతుంది కదా ఇక్కడ మనం చూస్తున్నాం i desire that you faint not english lo step telulaku vachapudiki different gundi meer adhariya padod antundhi ikkada than academy antunte faint not ante moorjilo antunadu nenu srama anubhavinchapudu meer moorthilo antnadu english lo telugulo prasthapudiki naaku vachina sramam chesi meer adhariya padod antundhi ante oka vishwasiko che pramanam ilisi inkoka vishwasu adhariya padutane telugu interpretation కానీ ఇంగ్లీష్ లో ఏమిందంటే నా శ్రమ చేసి మీరంటే మూడు ఫుల్తున్నారు అంటాడు కాబట్టి ఎందుకు ఈ శ్రమ అనేది చెప్తున్నాడు నాకు కలిగిన శ్రమ మీకు మహిమకరంగా ఉంటదంట ఇది చాలా కదా ఒక దైవజనుడు అనుభవించే శ్రమ తన దగ్గర ఉంటే మనుషులకి మహిమకరంగా ఉంటుందంట విచ్ యువర్ గ్లోరి అంటున్నాడు అందుకని అంటారు చూడండి అందుకని పద్నాలుగు వర్షంలో ఈ హేతు చేత పరలోక మందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం చూడండి మనకు తెలుసు ఆ తండ్రి ఏ తండ్రిని బట్టి కుటుంబం ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అంతరంగం పురుషుని అందు శక్తి కలిగి తన ఆత్మ వలన క్రీస్తు మీ హృదయలలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యం చెప్పిన మీకు దయచోల్ని మీరు దేవుని సంపూర్ణత ఎందు ప్రేమయందును వేరు స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానం క్లాస్ ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి కావాలని ప్రార్థించున్నాను ఇది చాలా డీటెయిల్డ్ వాక్యం అన్నట్టు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి అందులో మన అంత డీటెయిల్ కూడా మనం చూడలేదు ఎప్పుడు గానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనము ఒకరము ఒకరము శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఇతరులకు మహిమకరంగా ఉంటది మనల్ని ఫాలో అయ్యే మనం మినిస్టర్లు ఉండే ఒకరి శ్రమ ఇంకొరికి మహిమకరంగా ఉంటది అక్కడ అందుకని పౌలు ఇది ఇంట్లో ఆయన దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రాణం ఏమైనా గానీ ఇతరులకు మహిమ గవాలనే ప్రయాసపడినాడు ఆయన లైఫ్ లో నిన్న దినంనా ఈ విషయాన్ని నేను గ్రహిస్తున్నాను ఇప్పుడు మన మినిస్ట్రీలో విశేషమైన అద్భుతాలు జరగాలంటే ఒకప్పుడు జరిగినాయి ట్వంటీ ఇయర్స్ క్రితము మన సేవలో హీలింగ్స్ విపరీతంగా ఉండేది ఎయిడ్స్ పేషెంట్స్ మోసుకొచ్చిన వాళ్ళు లేచి నడిచేటోళ్ళు మనం ప్రార్థనలు చేస్తే మన దగ్గర ఉండే కిప్స్ రమేణా మనది టీచింగ్ మినిస్ట్రీ లాగా దాని తర్వాత ప్రాఫిటింగ్ మినిస్ట్రీ లాగా తయారైపోయినాయి మనవి బట్ ఈ ఎండ్ టైమ్స్ లో విజృంభించే క్రిస్తుడు శరీరాన్ని కొడుతున్నాడు మాస్టర్ ఎందుకంటే మనకు తెలుసు గొప్ప జనం అంటే గుండ పోయి ఎవ్రీ క్రిస్టియన్ లార్జ్ క్రిస్టియన్ విల్ బి మార్టర్ ప్రతి చివరి క్రైస్తవుడు హతసాక్షి చదువుతాడు అంత గొప్ప బట్ స్మాల్ గ్రూప్ మనం చూస్తాం పరిశుభ్రుల గుంపుని దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు ఎండ్ టైమ్స్ లో ఏలియ కాలంలో కాపాడింటూ ప్రతి పవక్త కాలంలో కాపాడు ప్రతి శ్రమల కాలంలో కాపాడి ఎండ టైమ్స్ లో చిన్న గుంపును కాపాడుతూ ఉంటుంది దృష్టికి వాని మీద అధికారం ఉండదు రివర్స్ వాని మీద దృష్టి మీద వారికి అధికారం ఇచ్చింది శత్రు బలవంత మీద వారికి అధికారం ఇచ్చింది కాబట్టి మనము శ్రమలు అనుభవించినప్పుడు సేవా జీవితంలో ప్రభునిమితున్నాయి ఇతరులకి మహిమకరంగా ఉంటుంది అంట మళ్ళీ ఎటువంటి శ్రమల గురించి మాట్లాడుతున్నాడు చూడండి నిన్ను త్రణీకరించుకున్నప్పుడు అది శ్రమ ఆరంభం బహు విలువగల విషయాలని బహు విలువ విలువ గల వాటిని అన్నింటినీ విడిచిపెట్టినప్పుడు ఆయన కొరకై నువ్వు ప్రాణాన్ని విడిచిపెట్టినట్లే మన ఒక బ్రదర్ వచ్చేటవాడు మ్యాథ్యూ హెన్రీ అని బ్రదర్ ఆ బ్రదర్ తో చిన్న ఆర్గ్యుమెంట్ నా నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు దాన్ని తిరిగి పొందుకున్నాను అన్న వాక్యం ఆ వాక్యం ప్రాక్టీస్ చేయగలిగితేనే నీ లైఫ్ లో బహు విశేషమైన మేరకులు జరుగుతాయి అదన జరగవు ఎన్ని ఉపాసాలు ఉన్నా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా జరగదన్నట్టు ఆ ఆ వాక్యం ఏమవుతుందంటే నన్ను వెంబరింపగోరేవాడు తన దాని ఉపేక్షించుకోమన్నాడు అంటే ఏంటంటే తన నన్ను వెంబడించడం అంటే క్రీస్తుకు మాదిరిగా జీవించడం ఆయన లైఫ్ ఉన్న అద్భుతాలు విశేషమైన సూచక క్రియలు నోటబుల్ మిరకుల్స్ అంటే ఊహించరాని విధానంగా సూచక్రియలు జరగాలంటే అద్భుతాలు జరగాలంటే ఉపేక్షించుకోవాలా వాళ్ళు తను తాను ఉపేక్షించుకుని నన్ను విమరించబడదంటే నీకు ఏది ప్రాణప్రీతి ఉందో వాటి అన్నిటిని విడిచిపెట్టాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ బ్రదర్ తో మాట్లాడుతున్నాను డూ మీన్ షుడ్ ఐ డై అని అంటున్నాడు అంటే డైయింగ్ డజన్ మీన్ లీవింగ్ లూజింగ్ యర్ లైఫ్ లూజింగ్ లైఫ్ మీన్ డైయింగ్ లూజింగ్ లైఫ్ అంటే ఏంటంటే నా నిమిత్తమై తను తన విడిచిపెట్టువాడు హేమంత్ పరముందు నూరు తిరిగి పొందుకున్నాడు అంటే అది లిటరల్ మీనింగ్ దాని అది కదా ప్రాణం విడిచిపెట్టడం అంటే నా నిమిత్తమే తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు దాన్ని తిరిగి పొందుకున్నాను ఇక్కడే ఈ లోకంలోనే దాని అర్థం ఏంటంటే నీకు నీ లైఫ్ లో ఏది ప్రాణప్రీతి ఉందో దాన్ని విడిచిపెట్టేసేయాల సాక్రిఫైస్ చేసేలా వన్ ఆఫ్ ద రీజన్స్ అవి సాక్రిఫైస్ చేయడం వల్లనే సేవా జీవితాన్ని నేను విశేషమైన అద్భుతాలు చూడగలుగుతున్నాను రాబోదనలో ఏం జరుగుతుందో అవి నేను చూడగలుగుతున్నాను ఎందుకంటే క్రీస్తుకి మాదిరి క్రీస్తుని పోలి వీటిని విడిచిపెట్టాలా ఉపేక్షించుకోవాలా వరల్లీ ప్లేషర్స్ వరల్డ్ లైఫ్ ఏది కూడా ప్యాషనెట్ గా చూపించదు మీకు ఏది ప్రేమ ప్రీతి అనిపిస్తుంది అని సాక్రిఫైస్ చేసేయాలా ఈవెన్ విలువ గల వస్తువులు కూడా సాక్రిఫైస్ చేసేయాలా ఇది అవసరం అనేది కేవలం ప్రభుత్వ ఏది అవసరం లేదన్న దశకి నువ్వు ఎదగగలుగుతాయి గానీ అటువంటి అద్భుతకరమైన సేవ జీవితంలో చూడలేవు రుచి చూడలేవు వాకింగ్ ఇంటర్పీట్ చేసినట్టు కూడా అందరూ బిట్వీన్ ద లైన్స్ అవుతా కానీ మనకి బిట్వీన్ ది వర్డ్స్ బిట్వీన్ ది ఆల్ఫబేట్ చూపిస్తాడు దేవుడు ఎందుకంటే ఆయన జగత్ పునాద్బడ ముందు వీటన్నిటిని మన కొరకు భద్రపరిచేయడం వాటిని ఒక తరం వాళ్ళు తన బిడలు వాటిని గై కొనలేదు అందరు తన బిడ్డలే కానీ ఒక స్పెషల్ గుంపు వాళ్ళు తప్ప ఎవరు వీటిని చూడలేరు ఎందుకు చూడలేరు అంటే వాళ్ళు దాన్ని కనుక్కున్నారు వెతుక్కున్నారు వెతుక్కోమన్నాడు ఉదాహరణకి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు ఎందుకు వెతకాలో చెప్పండి ఆయన ఆల్రెడీ ఎక్కడో the English to seek you for the kingdom of God and his righteousness, that's why you are going to take care of God. You are going to take care of God. That's the reason you will take care of God. If you take care of God, or if you take care of God, what will you take to Him? And all these things shall be added on you. If you take care of God and the Lord, will you take care of God? But, ఆయన నీటిని రాజుని వెతకకుండా తకినట్టు వెతుకుతున్నాం మనం అది మన ప్రాబ్లం అందుకు శ్రమలుగుండిపోతున్నాం ఆయన పదమూడవడు శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాం అన్నప్పుడు వీటిని ధృవీకరించుకున్నప్పుడే ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి కెమెరా ఉంది ఎక్స్పెన్సివ్ కెమెరా అయితే ఒక పాస్టర్ అంటున్నాడు ఫొటోస్ తీయాల ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అంటే నా మైండ్ లో వచ్చింది అదే ఈ పాస్టర్ ఫోటోలు తీయాలనుకుంటున్నాడు తన మినిస్ట్రీలో మళ్ళీ నా దగ్గర వేస్తు కెమెరా కానీ చాలా కాస్ట్లీ కెమెరా ఇంబడిట్లు తీసి ఇచ్చేయాలా నేను ఇచ్చేసిన చెప్తున్న ప్రాక్టికల్ గా లేదా చెప్పుకోవడం ఏది నీకు విలువ అనిపిస్తుందో ఏది నీకు బాధ అనిపిస్తుందో నీ నుంచి విడిపోవడం దాని నువ్వు ఇవ్వకపోతే నువ్వు నేను ఉపేక్షించుకోలేదన్నట్టు ఈ లోకంలో కాబట్టి మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ మోస్ట్ విలువ వస్తువులు వాళ్ళు డెకరేషన్ లాగా పెట్టుకుంటావు ఇంట్లో అరే అటకల మీద పెట్టుకుంటావు ఇప్పుడు మన ఇళ్ళలో చూస్తాం మన ఏరియాలో పనికిరాని వస్తువులు అంటే వాటిని వాడుతూనే లేవు మనం పాత బొగోనాలు పాత డేక్షాలు పాత వస్తువులు పాత గ్యాస్ స్టవ్లు అటక మీద పెడతాం లేకుంటే సోఫా వెనుకలను మంచి దాచి పెట్టుకుంటాం అండ్ నువ్వు వాడే వాడవు ఎందుకంటే దాన్ని చూడగానే అమ్మో ఇది చాలా విలువగలేదు ఎప్పుడైతే అమ్మో ఇది నువ్వు చాలా విలువగలేదంటావో నువ్వు ప్రాణాన్ని ప్రేమిస్తావు అంటే నీకు ప్రాణం అన్నట్టు అవి ఏవి నీకు ప్రాణం అనిపిస్తున్నాయో వాటి అన్నిటి తీసిపడేవి తీసి పడేయంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేసేవి మంచి విలువగలవి ఏవైనా కానీ కాస్ట్లీ థింగ్స్ నేనైతే మొబైల్ ఫోన్సే ఇచ్చి పడేసేటట్టు వర్కింగ్ ఫోన్స్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్స్ పదివేల ఫోన్లు అట్లా టాగా ఇచ్చి పడేసేవాడిని ఎవరికి అవసరం ఉందో ఆ క్షణంలో నేను ఈ రోజు ఎవరికి ఇవ్వాలా ఏమి ఇవ్వాలా అనేది నేను చేస్తా ఉంటాను ఈరోజు ఎవరికి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాను సరే ఫ్యామిలీకి ఏమి ఇవ్వాలా ఫ్యామిలీకి తక్కిన సేవలో ఎవరికి ఏమి ఇవ్వాలా ఎవరి నుంచి మనం మేము ఆశించాము ఎవరి నుంచి నేను లైఫ్ లో నుంచి ఒక్క పైసా అడగలేదు ఒక్క వస్తువు అడగలేదు నా లైఫ్ అంతట్లో ఇంతవరకు నాకు చిన్నప్పటి ఒకటే థాట్ ఏంటంటే హౌ టు గివ్ ఇట్ అవే ఎవరికి ఏమి ఇవ్వాలా నేను ఆ దశలో నన్ను నిలబెట్టుకోవా అని అడుగుతా నేను నేను డావిరాజు కూడా అదే అని నేను దని కొన్ని కావద్దు పేదవాణి కావద్దు దని కొన్ని నేను ఇతర చూపించకపోవచ్చు పేదవాడిని అయితే గీతాల నుంచి బేగింగ్ చేయాల్సి వస్తుంది నాకు ఈ రెండు లేదు ప్రభు అని ప్రార్థిస్తాడు దాని మీద దావీ రాజు నేను మాకు అట్లా ఎప్పుడు ప్రార్థించలేదు నేను ఏ స్థితిలో ఉన్నా గానీ ఒకరికి ఇచ్చేవాడినిలాగుండరు కానీ తీసుకునేవాడి లాగుండదు ప్రభు అనే ప్రార్థన నాది నుంచి కూడా అవి ఎంత విలువ గానీ ఇవన్నీ పెద్ద గొప్పగా ఉంచుకున్నప్పుడేగా అతను ఉపేక్షించుకోవడం అనేది కాబట్టి అటువంటి శ్రమలు మనం ఎవరైనా అనుభవిస్తలేం ఏది విలువగలవా అవి మనము దాచిపెట్టుకుంటున్నాం వాడుకోము ఎవరికి ఇవ్వము అది మనం ప్రాక్టీస్ చేస్తే గాని పదిహేను వచ్చంలో మీరు అంతరంగ పురుషుని అందరు శక్తి కలిగి నీ అంతరంగ పురుషుడు శక్తి కలగాలవు అంటే ఇది నువ్వు చేయకపోదు శారీరకమైనవి బలపరచుకుంటున్నావు అంతరంగ పురుషుల్ని బలహీనంగా బలం నువ్వు చేసుకుంటున్నావు పని అన్నట్టు కాబట్టి మీ అంతరంగ పురుషుడు పదిహేను వర్షంలో చెప్పినాడు మీ అంతరంగ పురుషుని మీరు బలపరచుకోవాల శక్తి కలిగి ఉండాలంటే మటుకు బల బయట ఉన్న వాటిని విడిచిపెట్టేసేయండి శరీరానికి సంబంధించిన వాటిని కంప్లీట్ గా విడిచిపెట్టేసి ఇచ్చి పడవలమెంట్ నేనేది మొబైల్ హెడ్ ఫోన్స్ కుప్పలు కుప్పలున్నారు హెడ్ ఫోన్స్ టక్క టక్క ఒక్కసారి అన్ని టక్క అందరికి ఇచ్చేస్తా ఉంటాను ఎక్స్పెన్సివ్ పెన్స్ తగ్గటా ఊరలబెట్టి పిల్లలకి అందరికి మంచి చేస్తూ మనం ఎక్కడ పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాల మనం చర్చ్ మెంబర్స్ పిలిస్తే ప్రేయర్స్ కి సాధారణంగా సేవలో మనం ఏం చేస్తాం వాడేదా పెడతానికి పోతాం గాని మనం రివర్స్ వాడికి పెట్టాలనేది మెలకేసే క్రమం మనం చూసినాం అబ్రాము తన వారికి అందరికి బహుమానాలు ఇచ్చేసిండు మనం చూస్తాం అబ్రామ్ జీవితం మన తండ్రి కదా ఆయన విశ్వాసానికి తండ్రి అయినా ఆయన నుంచి మనం విశ్వాసానికి తండ్రి అన్నప్పుడు ఆయన అంత స్పెషల్ బిరుదం అందుకున్నాడు మళ్ళీ నువ్వు నిజంగా విశ్వాసానికి తండ్రి కుమారుండ్వా విశ్వాసపు కుమారుణ్ణి మనం అయితే మన మన తండ్రికి ఉన్న గణం ఎట్లుందా మనకి కట్టుందా ఆయన రాజు కదా అబ్రామ్ ఆయన రాజు ఆయన బహుధనికుడు ఎంతమంది మూడు వందల పద్దెనిమిది మంది ఎంప్లాయీస్ ఉన్నారు సర్వెంట్స్ ఉన్నారు త్రీ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా మన త్రీ సర్వెంట్స్ కైనా ఆయన ఉత్తా ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చి బహుమానులు ఎవరనే కాకుండా కానుకలు ఎవరే కాకుండా వాళ్ళని అందరినీ యుద్ధానికి పరిచింది ఇంట్రెస్టింగ్ నేను అబ్రామ్ జీతం ఎప్పుడు డీటెయిల్ గా ధ్యానిస్తా ఉంటాను ఒక్కొక్క కోణాల నుంచి ఒక్కొక్క దశ ఒక్కొక్క విషయాలు నేర్పిస్తున్నాడు ప్రాబు మళ్ళీ మళ్ళీ నాకు ఆయన విశ్వాసంలో తండ్రి నాకు కాబట్టి నేను మా తండ్రి గుణగణాలు పాటిస్తానే గాని ఆయన దేవునికి స్నేహితుడు అని పేరు దీన్ని పొందుకున్నాడు దేవునికి స్నేహితుడు మళ్ళీ మన తండ్రి స్నేహితుడిగా ఉన్నప్పుడు మనం ఉండాలంటే తండ్రికి దేవునికి అబ్రాహ్ము గుణగణాలు మనలో ఉండాలి గిఫ్ట్ ఇచ్చేసేటోడు విశాలంగా విపరీతంగా ఇచ్చేసేటోడు మనం అన్నిటిని దాచిపెట్టుకుంటా ఉంటాం ఇంట్లో గూట్లల్లా అటకలల్లా అది రాంగ్ అంటే మన తండ్రికి తగినట్టు మనం జీవిస్తలేం అన్నట్టు మీ అంతరంగ పురుషుల్ని మీరు శక్తిగా చేసుకోవాలంటే ఆయన ఆత్మ వల్ల బలపరచబడాల ఇంపార్టెంట్ అనేది దేవుని యొక్క ఆత్మ మీ అంతరంగ పురుషుని బలపరచాలంటే శరీరాన్ని ఛేదించుకోవాలా శారీరకమైన విషయాలన్నింటినీ ఆ పగాలు పెట్టేస్తా ఇది చాలా కష్టం నైంటీ క్రిస్టియన్ సేవకులు చేయలేరు ఎందుకంటే నేను ఎన్ని సార్లు మీకు నాకు ఈ లాక్డౌన్ లో దేవుడు ఒక గ్రేట్ రెగ్యులేషన్ హెల్పరిచిండ్ సేవా జీవితానికి సంబంధించి ఏందంటే లేబి క్రమం నుంచి మెల్కీ సదుక క్రమానికి అది ఆల్రెడీ వచ్చేసే యాజకత్వం ఎప్పుడు రాష్ట్ర పది కలిసి చూసినాం ఎందుకంటే మొదటి నుంచి ఉంది మెల్కి సతక అందులో మొదటి యాజకుడు ఆదాము దాని నోవాహు వరకు ఎండ్ అవుతుందని చూసినాం నోవాహు తర్వాత లేబి యాజకత్వం ఆరంభమైతుంది కానీ లేవి యాజకత్వము మన ప్రభు పుట్టక ఆయన మరణించక ముందు అది క్లోజ్ కావాలా చాలా దీర్ఘంగా దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చింది లేవి యాజకత్వానికి ఆ యాజకత్వము లో లేవి తీసుకోవడం తప్ప ఇచ్చేది ఏముండదు అది నేను నాకు రివీల్ అయింది అప్పుడు లో లేవీళ్ళ కొరకు మోసీ ఎక్కువ వీళ్ళకి ఏ పాలు లేవు కాబట్టి మీరంతా వాళ్ళకి కానుకలు ఇవ్వాలా దశమా భాగం అని ని నూతన ఇబ్బందున యశ్ ప్రభు అది ఆ కయప్ప నుంచి బాప్తి నుంచి వ్యూహాన్ని నుంచి మన ప్రభుత్వం అది తిరిగి ఆయన ఇచ్చి ఆయన తీసుకున్నాడు వాపసు అహరోన్ ఆయననే ఇచ్చిండు అహరోన్ నుంచి కాయప్ప వరకు వచ్చింది అది చివరి కయన యాజకుడు కాయప్ప లేవి గోత్రికుడు దాని తర్వాత ఆ జకర్యా బాప్తిజం ఇచ్చే యుహాన్ యాక్చువల్ గా బాప్తిజం ఇచ్చే యువన్కి రావాల్సిన యాజకత్వం కాయపా గుంజేసుకోండు జకరియా నుంచి ఆ సంవత్సరం జకరియా ఉండాలి ప్రధాన యాచికడు కానీ జకరియాకి ఇవ్వాల్సింది పోయి కాయపా గుంజుకోండు అంటే అక్కడ పాలిటిక్స్ అయినా అన్నట్టు కాయపా బట్టలు చింపుకొని తన యాజకత్వాన్ని అంటే మనం చూపించాం లాక్ డౌన్ లో ఆ యాజకత్వం మన మన ప్రభు మరణ భూస్థాపన పునర్ధారం మనకు వచ్చింది ఇప్పుడు మనమంతా మెల్కీ సెదక్ క్రమంలో ఉన్నామంటాడు ఎబుల్ ఈ మెల్కీ అనేవాడు అబ్రామ్ లకి బహుమానాలు అబ్రామ్ కూడా బహుమాలు ఇచ్చింది అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అబ్రామ్ బహుమానాలు తీసుకోవాల్సింది పోయి రివర్స్ బహుమానాలు ఇస్తున్నాడు యాజకునికి కాబట్టి మెల్కి క్రమంలో మనం ఉన్నాము మనం తీసుకోము ఇచ్చటోలం ఈ ఈ నైన్టీ ఫైవ్ ఎందుకు మెల్కీ సెడ్ క్రమంకి రంటే కయప ఆత్మ ఏ కృందీకరించింది వాళ్ళ ఆత్మకు తెలుసు నా యాతికత్వం ఇక్కడికి బంద్ నా యాజకత్వం నుంచి ఇప్పుడు మెడికి వాపసు వెళ్ళిపోతుంది అందుకే నేను చంపాలా అని తీర్మానించుకున్న ఆత్మ ఇది ఎవరికి తెలియదు నా ఇష్టకా ఏ ఉండదు ఎవరు అంత డెప్త్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఏ చంపడానికి కారణం కాయపా ఎందుకు పొగబట్టిందంటే అవి స్పిరిచువల్ వరల్డ్ అవన్నీ స్పిరిచువల్ డైమెన్షన్స్ అవి కాయపా ఆత్మ ప్రభుని క్రీకరుస్తుంది ఎందుకంటే నా యాజకత్వం విడిదించుకుంటాడు ఇక్కడికి ఎండ్ అయిపోతుంది నా పిల్లలు అక్కడ కానీ బాప్ వ్యూహం నుంచి ఆయన యాజకత్వం ఏసుకు వచ్చాడు ఎప్పుడైతే ఆయన ఏసు బాక్స్ ఇస్తున్నాడో తన తల మీద చేయబెట్టి అప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయింది సెకండ్ పాయింట్ ఏంటంటే కాయప నుంచి రావాల ట్రాన్స్ఫర్ ఎప్పుడు రావాలంటే చూపిస్తున్న డేవీ కాండంలో ఎప్పుడైతే యాజకుడు తన బట్టలు దింపుకుంటాడో ఆ రోజు వాళ్ళ యాజకత్వం వెళ్లిపోతుందని అట్లా కాయప ఇక మాతో సాక్షితో పని తన నోటుదారిని వీడు దేవదూషణ చేసిన బట్టలు దింపేసుకున్నాడు తెలియకుండా అప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి మన ప్రభుత్వ యాచకత్వం మనకి ఇచ్చిండు మనము బహుమానం ఇచ్చేటలాగుండాలి కానీ తీసుకుంటాగుండదు ఎక్కడ పోయిన మినిస్ట్రీలో ఏదో ఒకటి ఇచ్చి వస్తా ఉండాలా మనం ఆ ఎంత విలువగలదైనా గాని ఇచ్చేసి వస్తా అది మనం నేర్చుకోవాల మనం మీకు మీద మీ ఇంట్లో ఎన్నెన్నో విలువగల వస్తువులు వాడవాటి ఎంపీ చేసుకోవడై నీ ఇల్లు ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న విలువల వస్తువులు ఇచ్చేస్తా పోతావో నీ అంతరంగ పురుషుడు బలపడే కొద్ది ఏమో తెలుసా నీ ఎక్కడ అడగ పెడితే అక్కడ చీకర శిక్కులు పటపరచల్స్ అనుభవం చెప్తున్న లాంగ్ ఇయర్స్ ఆ రోజుల్లో ఈ ప్రిన్సిపల్స్ మేము చాలా డీప్ ఫాలో అయితే మరీ విశేషంగా ఫాస్టింగ్ ఉంటూ మరీ విశేషంగా ఫాస్టింగ్ ఉంటూ అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకుంటా ఉంటాపుడు దేవుని ఆత్మ ద్వారా శారికమైన వాటి అన్ని పితృకరించుకొని పోతా ఉంటాయి ఏమో తెలుసా నీళ్ళ నుంచి ఆ పవర్ బయటకు వస్తా ఉంటాయి దేవుని యొక్క పవర్ నువ్వు ప్రార్థం చేయకముందు విశేషమైన సైన్స్ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆ మనుషులు రోడ్ల మీద పడిపోతా ఉంటారు నువ్వు పక్కకు వెళ్ళిపోతుంటే మన దయ్యాలు విడిచిపెట్టు వెళ్ళిపోతుంటే దయ్యనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాయి మనిషి లిటరల్ మేరకులు జరుగుతూ ఉంటాయి వంకర చేతులు ట్రీట్ అవుతాయి గుడ్డి వాళ్ళు ఉంటారు ఇవన్నీ జరగినాయన చెప్పిండ్రు నా ఎందుకు నమ్మకం చే నాకంటే మరి విశేషమైన సూచక్రియలు చేయను అటువంటి స్థితికి అటువంటి దశకి ప్రభు మనందరినీ నడిపించాలా అంటే మనం ఏం చేయాలా ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలా కాబట్టి ఈ అంతరంగ పురుషుణ్ణి మనం బలపరచుకోవడానికి ప్రయాసపడాలా రేపు నేను ఒక దినం వీలైతే ఒక పాయింట్ చూపిస్తాను నేను ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడాలన్నాడు ఆ వాక్యం రేపు ఒకరోజు చూపిస్తాం ఆ ప్రిన్సిపల్ ఒక అర్థమైపోయిందంటే ఇంకా మనకి మినిస్ట్ ఎందుకంటే లాక్డౌన్ ఎన్నికలు చెప్పిందో విశేషమైన సేవ మీకు ఇవ్వడానికి ఇవ్వబోతుందంటే అన్నాడు దేవుడు మీ సేవ మరీ విశేషం ఉండబోతుందని మళ్ళీ మరీ విశేషంగా ఉండాలంటే ఏం చేయాల నాకు ఇవన్నీ చూపించింది మేమేం చేయాలని మేము ఏ రీతిగా మేము సిద్ధంగా ఉన్నాం మేము పూటనే రకరకాల ప్రాంతాలే మరి విశేషమైన నోటబుల్ సేవ మేము చేయాలంటే ఏం చేయాలన్నప్పుడు నాకు ఈ రెండే వాక్యాలు చూపించింది ఇవి మోర్ ఇంపార్టెంట్ ఎవ్వరు చేయలేరు సేవకులు మీరు చేయాలి వాళ్ళు ఎందుకు వాళ్ళ సేవలో విశేషమైన అద్భుతాలు చూడలేస్తున్నారు భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో వాళ్ళు చూడలేస్తున్నారు భవిష్యత్తులో వాళ్ళు చూడలేదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం కేవలం ఆ ఫైవ్ పర్సెంట్ లో ఉండవాల మనం విడగలిగినాం కాబట్టి ఎగ్జాక్ట్ టైమింగ్స్ తో పాటుగా మనం విడగలిగినాం ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన విషయాలు అవి పర్సెంట్ టైమింగ్స్ తో ప్రభు మనం చూపించగలిగాం అంటే ఇంకా పర్ఫెక్షన్ అవ్వబోతున్నారు ఎవరు మనల్ని అసలు పర్సెంట్ తంపూల సాగిపోదామన్నాడు కాబట్టి let us go into perfection but our perfection timing ki nithida padala in kanta idu ipa nadade teesinda baare samidhi elisha gaa asakshinde teesukunnadu gehasu lead gaa adipogutunnadu aa time lo elisha gehasu la timing undi panu heha geha e geha la agutara elisha la agutara decision manu iskovalla kaabatti niruk margam lo extra povalanu nenu ekk ok sari explain chestanu anu bore for king manam cheptunna kaabatti devudu manaki sakshi ikramal gunda manam poyinama యుద్ధాలకు మహిమకరంగా ఉండాలని మనం జమనభిస్తా ఉంటారు అట్లా ఎంతో ధృవీకరించుకొని మనం గ్రామాలలో జరిగినప్పుడు అక్కడ ఎన్నో విశేషాలు చూస్తున్నాం ఎన్నో అద్భుతాలు ఇస్తున్నాం మనం అటువంటి సేవ కావాలంటే నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావా నీ ఇంటిని ప్రేమిస్తున్నావా నీ ఇంట్లో వర్తమని ప్రేమిస్తున్నావాడుతున్నావు సనేకులతో మరి యుద్ధాలు ఎందుకు వస్తాయంటే దాన్ని కాబట్టి దీనిలో అటువంటి జ్ఞానము కలిగిన వాళ్ళు నేను అమలు పడుద్దాం ఇప్పుడు వినడమే కాదు మరి ప్రాబ్లం వినిపోతున్నాం ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయడం ఇట్లా ఆలోచించండి నా దగ్గర కూరని వస్తే నేను సాయం చేస్తాను అదే నేను ఎవరి దగ్గర సాయం చేయాలి ప్రభు ఈ రోజు ఎవరి నేను ఎవరికి సాయం చేయాల ప్రభుగా అది మల్కీ సేవకి యాజపరుస్తుంది ఎందుకంటే మల్కేసేట యాజ రాజు కదా రాజు ని యాజపడి కాబట్టి అందుకే మనల్ని రాజుల వంశము యాజక వంశంగా తయారు ఇస్తారు కాబట్టి మనము రాజుల్లాగా ఉంటూ ఇస్తా పోవాలా యాజకులాగా ఉంటూ ఆదరిస్తా పోవాలా ఆ రూపంలోనే దేవుని మనం పచ్చక అటువంటి సేవా జీవితంలో ప్రభు మనం నడిపించాలని తయారు చేద్దాం పశువుల వాళ్ళు దేవ వదరాయినా రూపా మైడ మీకే స్తోత్రాలైనా బొగా అనేక పరి మాట్లాడుతూ నడిపిస్తూ ఇంతకాలం మీరు డౌన్ టైంలో ఆ ప్రార్థన జీవితం మీరు మమ్మల్ని అందరినీ బలపరిచినారు నడిపించినారని అయినా ముఖ్యంగా మధ్యకున్నారనైనా మీకో మేము సాక్షిగా జీవించాలా అటువంటి బాధ్యాలను మా అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం అక్కడంత సమీపం ఉండి ఈ విధానాన్ని మేము పాటించాలా సమీపంతో నడిపించాలా అటువంటి జీవితాన్ని మనందరూ నడిపించి మీ రాత వరుసామని వేరు స్వీకరిస్తున్నా అని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం అయితే అండి ప్రింగుల దిండా పాదాలు కొందనాలు స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి వదికాల సమయానికి మీకు నాడు ఇదే అమ్మా ముందు వాటి భారతానికి అయ్యా హెచ్చరికలకి మీ కొందరునాలు చెల్లించుకుంటున్నాను ప్రెంగులను తండ్రి చిన్న గుంపుగా కార్యక్రమండిగా అలా జ్ఞాపకం చేసుకోండి కుడుకున్నా తెలుచండి అయ్యా నమ్మకం తండ్రి మీ అందుబాటు భక్తులు కలిగి పలించే వరంగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి అయా మహలము నిలిచిండేది కానీ ఎలా మేము మహిమక్రాంతి కానీ ఉండడానికి సహాయం చేయండి సమస్త బలహీనతలు అంబంధము శారీర సంబంధం విషయాల్లో నమ్మక ప్రేమ పరిస్థితులు ఉన్నటువంటి హృదయాలంటే అయ్యా క్షమించండి కృపను అనుగ్రహించండి పరమతిని క్షమించండి కృపణ అనుగ్రహించండి రోక్షణ కిందకు వస్తున్నారహాయం చేయండి అయ్యా నమకుంటే అది ప్రతిపట్లు అయ్యా ప్రేమది మాత్రం నమకు భయంతో ఎందుకంటే కాక అలా నమ్మక భయంతో ఇతరులు మొత్తంలో తండ్రి మంత్రులు నాయకు దేవా సంస్థానం బాధపడుస్తూ ప్రతి అలా నమ్మకై పోషిస్తూ కాపాడుచిన కుక్కలు తండ్రి నమ్ముకు ఏందాన్ని టెన్ దేవా భయంకరమైనటువంటి లోపంలో తండ్రి శత్రు శాతాను చెలు వేస్తున్నటువంటి విషయాలు పెద్ద చేస్తుండగా ఆ కత్మను అనుకరించి అనుకరించాలి ప్రార్థిస్తున్నీ అయ్యా నమ్మకం ఏంటంటే ప్రేమ గడిగిన రాజా మీకు సాక్షులుగా ఉండటానికి సాధించి అయ్యా నమ్మకం ఏంటంటే మీరు ఆ జీవిస్తున్న పనిచేసే వారంగా ఉండటానికి అయ్యా నమ్మకం ఏంటంటే ప్రేమ గడిగిన రాజా నా జీవితాల్లో మోటోదయాలు తండ్రి ఇట్ల గురించి ఉన్నటువంటి దేవాహారను అనుకరించుకొని నమ్మకైన దేవ ప్రేమలు తండ్రి దర్వారంలో తండ్రి దేవ ప్రేఖీ అయ్యా నమ్మకైతే అండి ఆ యొక్క సైచ ప్రాంతంలో తండ్రి జరిగినటువంటి పరిచయం బట్టి మేము చూస్తున్నావు తండ్రి అంతమంది తినచేయాలి తండ్రి తరగతియ్యాలి అయ్యా నమ్మకై కార్యం జరిగించుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రేముల తండ్రి ఎవరు దర్శించుకోవటం ఇష్టం లేదా చేసుకోండి కొడుకున్న నిరించండి నమ్మకం దేవ ప్రేమి తండ్రి ఆ యొక్క సిరుపూరులో జరిగినటువంటి కార్యక్రమాన్ని అయ్యా నమ్మకం తండ్రి ఇంతకుముందు నమ్మకం దేవ మారడమో జరిగినటువంటి సమస్తాన్ని విజేతులు పట్టించుకుంటుండగా సహాయం చేయండి జారని కొడుకు నెక్కరించుకోమని ప్రార్థిస్తారు ప్రేమిడికి రాజా మహిళ గుడికి తండ్రి వారం మన వారంతో తండ్రి ఏమో చేసుకుని మనం ప్రార్థిస్తున్నాం కృపడి ప్రార్థిస్తున్నాం ప్రేమలకి రాజా మహిళ తండ్రి అంత ఈ నమ్మది అంత ప్రేమిడి గంటే తండ్రి ఇది వారు మధ్య కానీ కృపకాయ దేవకాయ సహాయం చేయండి నమ్మకాల దేవారు ప్రేమిడిగా తండ్రి మహిళ రాజా అంతమ్మ దగ్గరేవారు అంత ఈ నా ప్రేంగులకి దేవులు తండ్రి సహాయం చేయండి ప్రేంగుల కింద రాజా తండ్రి నమ్మకం ఏందేవా ప్రేంగులని తండ్రి నాకు వాడబడే పాత్రలు గాని నమ్మకం ఏందేవా నీ యొక్క సేవకు వినియోగించబడే సాధనాలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రేమిల కింద నా దేశరక్షణ గురించి మీ పాదాలు సంతోకుంటుండే కాకపోతే ప్రాణం గురించి కానీ ప్రార్థిస్తున్నా తండ్రి ప్రేంగుల గినరాజాగింత్రి అని గెలిచుకోరు దానికి ఆచరించుకుంటారు సార్ ఆచరించుకుంటు క్రీస్తు వారి పరిస్థితి సూత్రం ప్రభావ గొప్పదేవ సౌరశక్తి మంత్రి సర్వన మహోనతుడేవాళ్ళు సౌత్రమైన అబ్రహా ఇసాక్ యాకంలో గొప్ప దేవనాథండ్రి ఈ గడిచిన కాలం అంత మమ్మల్ని కాచి కాపాడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన మీకు నూతన మీకు నూతనమైన కృపును మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు అన్నాను ప్రభావ కృతజ్ఞతలు అర్పించడం అయినా గొప్ప దేవతనా తండ్రి ఉదే కాల సమయంలో ప్రభావ మీ వాకి చేతులు మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభావ అంతరంగా పురుషుని బట్టి మీకు శక్తిని అందాలి ప్రభా ఏది కూడా క్రమాలు ఉండడానికి సార్ ప్రభావ మేము అనేకులకు ఇచ్చేవారులాగే ఉండాలి సార్ ప్రభావ దేని మీద దేన్ని ఎక్కువగా మేము ప్రేమిస్తున్నాం దాని నుంచి మేము విడుదల పొందాలా ప్రభావ అనేకు మేము ఇచ్చేవారులాగా ఉండాలా మరోసారి ప్రభా మమ్మల్ని ఎంతగా బలపరిచినారు మమ్మల్ని హెచ్చరించినారు నీకు వందాలి సయ్య మా విశ్వాసాన్ని సంపూర్ణంగా ప్రభా కొనసాగించుకోలేకనే మీరు సహాయపడండి ఈ వాక్యం ద్వారా మాట్లాడనారు ప్రభా నా దేవ ఇసు ప్రభావం సేవ జీవితంలో శ్రమ అనేకుడికి మహిమకరములు వాక్యం చెప్తుంది ప్రభా నా దేవ ఈ అలాంటి ప్రయాసంలో మేము ముందుకోలేగనే మీరు సహాయపడండి నా దేవ ఈ వాక్యాన్ని సంపూర్ణంగా మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా ఆయన ఈసు ప్రభాని అత్తండి ప్రతి దశలో ప్రభావం మేము పాటించే వాళ్ళకి మేము ఉండాలి ప్రభావ ఆ రీతి మేము నడిపించమని పార్ష్టమైన ఇష్ట ప్రభావే వీటిలో కూడా తప్పకోకుండా ప్రభావ ప్రతి ప్రభావిత మేము పాటించి ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అనేకలకు విధానాలు ప్రభావ మేము నేర్పించలే మొదట పాటించి అది ఒక అనుభవం చూసి ప్రత్యేక మేము చెప్పాలా ప్రభావ అలాంటి ఆత్మీయమైన జీవితంలోకి మేము నడిపించమని పార్షమైన గొప్పదేవ శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ నా దేవుది ఏ విషయంలో కూడా పౌరులు ప్రభావం శ్రమించలేదు అయ్యో ఏమైపోతుందని భయపడలేదు ప్రభా కానీ ఈ రోజు క్రైస్తవ సంఘంలో ప్రభావ ఎంతోమంది విశ్వాసులు ప్రభావ బిడ్డలైనా కుంగిపోతున్నారు ప్రభావ ఈ వాక్యం తెలియక అనుకరించడానికి రూపజీపించండి ప్రతి విశ్వాసం ప్రభా బలపడలాగిన ప్రభావ మీరు బలపచ్చమని ప్రార్థిస్తే ప్రతి ఒక్కరు ఈ వాక్యంలో సంపూర్ణంగా ఎదగాల ఆయన ఎత్తి ప్రభావం సంపూర్ణ సిద్ధి పొంది ప్రభావం జీవించే బిడ్డలుగా తయారు చేయండి మాకి మరతులు మేము భద్రపరచుకోవాలా ఏమున్నా కానీ ప్రభావం మాకు ఇంట్లో ప్రభావం ఆ గృహాలు ఏమున్నా కానీ ప్రభావం అవన్నీ ఇతరులకు మేము ఇచ్చేసేలా ప్రభావ నా దేవా ఇష్ట ప్రభావ మీరే మాకు సాయకులు నడిపించండి దేని మీద ఇష్టం పెట్టుకోవద్దు ప్రభావ సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించే దేవుడు మీరున్నారు ఇస్తు ప్రభావీకు అన్నారు మాకు ఏది ఏంటో ప్రభావం ఇంట్లో అన్ని మేము ఇచ్చేలా లేని ప్రభా నా దేవ ఇసు ప్రారం అంటే జీవితం మాకు ఈ రోజు నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ఈ రోజు నుంచి మేము వాటిని అమలు పరచుకోలేగానే మీరు సహాయపడండి మాకు కలిగిన వాటిలో ఉన్న వాటిలో ప్రభావాలకు మేము ఇచ్చేలాగా మీరు సాయపడండి ఎక్కడికి వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళిన ప్రభావం వాళ్ళకి మేము ప్రభావం ఈ దినం ప్రభా మేము ఎవరికి ఇవ్వాలో ప్రభావ మీరు మాకు బయలుపరచండి మాతో మాట్లాడనాలి అని నీకు అందాలి ప్రభా మీరే మీకు ఆత్మధర్మలు నడిపించండి నూతన అభిషేకమ్మ కనుగరించి నడిపించండి ప్రతి చోట మీకు కొరికి మమ్మల్ని సాక్షన్లు పెట్టుకొని ప్రభా నీకు అన్నాను ఇస్తా ఒక మీకు అంగీకారంగా మేము జీవించాలి మీకు ఇష్టలుగా మీకు స్నేహితులుగా మీకు ప్రియులుగా మేము జీవించాలి ప్రభా ఆ రీతిగా ప్రభా అం ఆ రీతిగా జీవించ విశ్వాసాలు తండ్రి అంత గొప్ప బిరుదుగా పొందుకోండి అయిన ప్రభాతం మేము కూడా ప్రభా మీందుకు ప్రభావ అభిరుద్ది మేము పొందుకోవాలా అలా నమ్మకమైన మంచి దాసులుగా ప్రభా మీకు అంగీకారంగా మీ చిత్రం సంపూర్ణ నెరవేర్చే వారిలాగా ఉండాలి ప్రభావ శమైన బలహీతలను షేదించుకొని అందుకోలేని సహాయపడండి మరి విశేషంగా ప్రభావి రాబోయే దినాలు ఇలాంటి ఏం పెరిగిపోతుందో కాబట్టి బయలుపరిచేది అబ్రహాంకి మీరు బయలుపరిచడానికి ఎంత మంది ప్రభావం బయలుపెచ్చరా కాబట్టి అవసరం ఉన్న మాకు ప్రభావం కానీ నాకులను కాబట్టి ప్రభావం విశేషంగా మీరు బయలుదేరి ఓ ప్రభావ ఇల్స్టా తర్వాత ప్రభావ తర్వాత ఇల్లుషా వచ్చిన ఆశ ఉంది కాబట్టి మేము ఆశ మేము పొందుకోవాలి ప్రభావ ఆయన వచ్చి ప్రభావాలంటే ఆసక్తిని నడిపించండి ఎక్కడ ఉండకుండా ప్రభావ మీరు సాయపడాలి ప్రభావ దశలో సాగుతున్న ఒక దశలో ఆగిపోతున్నా ఆగిపోయిన ప్రభుత్వం సంపూర్ణకి మేము సాగిపోవాలి ప్రభా అండి సేవాజీతం ఈ కర దినాల్లో ప్రభావిత భయంకరమైన కాదని ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధి జీవించాలా ప్రభావ యార్థంగా జీవించాలి మీ నీతిని సత్యని ప్రభావ అనేతి ప్రభు చెప్పేవారులాగా ప్రేమ ప్రకటించే వారిలాగా మేము ఉండాలి దాని సేవజీతం జీవన ఆదిష్టమైన రూజు ప్రతి బ్రదర్స్ ని కుటుంబాలను జీవించి ఆస్వాదించండి తన అభిషేకంతో నింపు ప్రభావ కుటుంబాల చుట్టూ అగ్ని కంచండి అభిషేకించిన వాడుకునే ప్రభావ ఇంకెంతమంది రాలేదు వాళ్ళ కుటుంబాలు కూడా మీరు తాకండి ప్రాభ బలపరచండి వాళ్ళ పిల్లల కుటుంబాలు ఆస్వాదించండి దూర ప్రాంతాలకు ఉద్యోగాలు నిమిత్త వెళ్తున్న ప్రభావ ఆ పిల్లల చుట్టూ అగ్రీకరించేసి మీ ప్రొటక్షన్ మీ కాదులను గురించి మన కాపాడమని ప్రధిష్టమైన మీ కృపలు భద్రపరచుకునే ప్రభావ ఎక్కడైతే మినిస్ట్రీ చేసుకున్న ప్రభావ అనేక ప్రాంతంలో ఆ కుటుంబంలో అందరినీ ప్రభుత్వం ఆశ్రవదించే రక్షణ మార్గం దండి ప్రతి హృదయ తాకండి స్వస్థలని గురించి ప్రతి బిడ్డ మీతో ఆకర్షించుకునే ప్రభావ ఇద్దరిలో ప్రభావ మేము ఏది ఏ విధి వెళ్ళాలి ప్రభావ మీరే మాకు మార్కులు చూపి నడిపించండి మీ ఆత్మంతరం నడిపించండి అంత ఆదిస్తం విజయ పర్యటన మీరు తాకండి స్వస్థపరచండి ఆఫీస్ మీ కార్యం జరిగించండి నైనా మీరు సంపూర్ణ హీలింగ్ వేసిన బ్లడ్ క్లాస్ వేసిన వాళ్ళు సంపూర్ణ న్యూట్రలైస్ కావాలి నార్మల్ పొజిషన్కి రావాలా ఏ స్థితిక్రిస్తున్నాము ప్రభా మీరు తాకండి మీరు బలపరచండి ప్రభావ నా దేవ నా ప్రభా నీకు వంద ప్రభావ నా దేవ ఇశ్వభాకి దినవంత ప్రభావ సాంఛతి నడిపించి మేము చేసే ప్రతి పని వాటి అంతట్లో మాకు ఘనవిజం అనుగరించి సురక్షిత మా చేర్చని బలపరచమంత అదిష్టమైన మీ ఆత్మ నడిపించి నిత్యం మాకు ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ సాస్తిని ఈ వాక్యం మరోజు భద్రపరచుకొని ఓ ప్రభాత ఈ వాక్యం మరోసారి మీరు ధ్యానించి ప్రవేశం సంపూర్ణంగా మేము అర్థం చేసుకుని ప్రభావ ఇంకా మేము ముందుకు పోవాలా ప్రభావ ఆయన ఈశ్వ్రవణ నాటి జీవితాన్ని మాకు అందరికీ అనుగరించండి మేము వినేవారిని పాటించేవారు లాగా ఉండాలి ప్రభావం తయారు చేయడం ప్రభావం క్షమించమని ప్రార్థిస్తాం సంపూర్ణంగా నెరవేర్చుకోవాలా బహుధైర్యంగా ప్రభావ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ అంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీరు నడిపించి మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధాన్ని ప్రార్థించుతున్నాం తండ్రి చేయండి ప్రార్థన చేయండి పెట్ట మీద కృపా పెరిచని నా దీవాని చూడం ఇంత చెప్పిన వాక్యం మా ఉన్నారు అలడియా అలడియా బాసింగ్ ఉండాలా నేను ప్రాటించాలని శుభ్రము కార్యం చేయండి నా దీవాని శృతం మహాకోది బలంగా తీసుకోవచ్చు అని శుభ్ర వాక్యం ధరించి నా దీవాని జీవితాన్ని సాధించని ప్రాటిద్దా అలడిగా మీరు స్నానండి అలాగే నా జీవాన్ని శ్రద్ధం చేస్తాం అలాగే ఇంకేం ప్రభావి చూపించండి నా జీవాన్ని శ్రంధం చేస్తాం ఇంకా భూమి రాకు చూపించండి సుప్రభ ముఖ్యం ఏం నా గే నిధం అలడిగా జ్ఞానం తెలియండి నా జీవాధం ఇంత వేరేస్తున్నారు వాళ్ళ వివచ్చపరచండి విడిపించండి వాళ్ళది రక్షణ నడిపించండి తాగడం సమూపించండి నా జీవాన్ని శ్రద్ధం చేస్తాం మీరే కారం చేయండి నా దీనికి సేవకులు తాకండి వాళ్ళని నడిపించండి నాది వాళ్ళకి రావాలా వాళ్ళ కూడా కలిగించండి నాది వాళ్ళకి రాలేదు అసలు స్థిరపరిచి బలపరిచి అల్లరిగా మీరు నడిపించి మీరు ఆకలి సిద్ధపరుచుకోండి స్వామిని ప్రార్థన చేసి అయితే పరిశుద్ధరా బాగుతండి మీకు ఇంతవరకు మీరు మాట నాయకులు నడిపిస్తాను మీకు మొన్న మీ స్వాసం లేకపోతే జీవితంలో జీవం లేనట్టే ప్రభా అవును అయినా తిరుమల మనం జీవితం చేయడం ముఖ్యంగా అంతంగా పురుషులను శక్తివంతంగా చేయాలన్నా దానికి తగిన మీ యొక్క పరిశుధాత్మ నడిపించు అభిషేకం అనుగ్రహించండి నైనా ఓకే ప్రభావ ఆకతీ బాహ్యపు పురుషుడిని బలపరచుకుంటున్నాం గానీ అంతరంగ పురుషుడిని బలైన పరుచుకుంటున్నాం నేను నేను మాకు మార్గం తయారు చేసినందుకు మొత్తం వదనాలు తండ్రి మీకు వదనాలు ప్రభుత్వ మీద మేము ఆ రైతుగా పాటించేలాగా బాహ్యానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి చూపించకుండా వాటిని త్వర త్వరగా విడిచిపెట్ట లాగన ప్రవ అవును ప్రవ తను తను ఉపక్షించుకోమన్నారు నేను అవునలాగా మేము జీవించాలా తనను వెంబడించాలంటే ఉపక్షించుకోమన్నారు కాబట్టి ప్రతి విషయంలో అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించి అనిపించండి అవునైనా మీ మహిమ అర్థంగానే మేము జీవించాల అనేకులకు మీ యొక్క మహిమను చూపించాలంటే మేము వాటి అన్నిటిని తిరువీకరించుకోవాలా అవునైనా శ్రమ మాకు ఆ శ్రమ చూడకపోతే ఇతరులకు మేము మహిమ అర్థం ఉండలేము నేను అటువంటి సేవలో నడిపించండి నేను వైరస్ బారిన పడవన్నీ ఆదరించండి ఫస్ట్ కుటుంబంలో సమానం చేయండి డోస్ ధర పడతారు ప్రాబ్ ట్వంటీ ఫస్ట్ కి అవునైనా ఈ మంత్ ఎండింగ్ సెకండ్ స్టార్ట్ గా పోతుంది వాళ్ళ కాంత స్టార్ట్అప్ మీరు మాకు ఉండేదని చెప్పినారు ప్రభా బిలియన్స్ వెళ్ళిపోతారు అనేది ప్రభావ కనుకరించండి కంట్రీ ఆ వ్యాక్సిన్స్ పని చేయకపోను గాక అది న్యూట్రలైజ్ అయిపోయింది ఏ నామండా అవును ప్రభావం ఇంట్రెస్ట్ నుంచి నిధుల్ని కాపాడమంటూ అర్థిస్తాం ముఖ్యంగా సేవకులని సందర్శించడం మళ్ళీ విశ్వాసాన్ని కాపాడమంటే అర్థిస్తున్నాం విశ్వాసం మీద ఆధారపడకుండా వ్యాక్సిన్స్ మీద ఆధారపడతారు ప్రభావ ఆల్రెడీ మాకు అంతరంగ పురుషుషన్ పెట్టినారు ప్రభావానికి కాబట్టి మాకు సాయకులు నడిపించండి జ్ఞానం అనుభవించండి నా ప్రజలు జ్ఞానం లేక నశించడం ద్వారా ఉంది లేదని కాదు జ్ఞానం ఉంది కానీ మాకు మనం జ్ఞానం ఇస్తున్నట్టండి అది నేర్చుకునే అట్లా చూపించాలా అటువంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తాం మన ప్రవణి కృష్ణ కృపా సంబంధం నడిపి మనందరికి సదాకాలం తోన్